భర్గో దీమే ధీరో యో నచోదయా గురుత్ మూర్తిభేదవి వ్యోమవద్వ్యాప్తే దక్షిణమూర్తస్మృతిపరాణా ఆలయ కరుణాయ నమామి భగవద్పాద ఓం శంకరంకర సహనా వహన భునక్తు సహవీ తేజస్వినీతమస్ శాంతి బ్రహ్మవిత్ విజ్ఞాయ బ్రహ్మవిత్ పరం ఆప్నోతి తూపనిర్ధారణాయ లక్షణస్య అభిదానేన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది కనుక బ్రాహ్మణ వాక్యం బ్రహ్మవిదు ఆప్నోతి పరం అనేటువంటి వాక్యం బ్రహ్మవిదుడు బ్రహ్మమునే పొందుతాడు అనేటువంటి దాన్ని దాని యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేయడం కోసంగా లక్షణస్య అభిధానేనా సత్యం జ్ఞానం అభిధాన ఈ లక్షణ పదాల చేత చెప్పడం జరిగింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక ఈ లక్షణి తత్స్వరూప నిర్ధారణాయ బ్రహ్మవిత్ప్రునోతిపరం ఈ సత్యము జ్ఞానము అనంతము అనేటువంటి ఈ మూడు పదాలని పదనిర్దేశం జరిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది సత్యానికి సంబంధించిన జ్ఞానం అది ఎలా బ్రహ్మం అయ్యుంది అని బ్రహ్మం ఎలా సత్యం అని సత్యం ఎలా బ్రహ్మం అని అట్లాగే జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఈ జ్ఞానం బ్రహ్మ ఎలా అనేది తెలిసింది అట్లాగే బ్రహ్మము అనంతం ఎలా కనుక సత్యము జ్ఞానము అనంతము ఈ మడు మూడు పదాలు మనకు తెలిసి ఉండినా వీటిని బ్రహ్మగా బ్రహ్మ నిర్దేశంగా ఎట్లా అనేది తెలుసుకున్నాం తద్వారా మనకు ఏం బ్రహ్మ మీద అవుతున్నాం పరం ఆపునతి కాబట్టి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు పరం ఆపునతి మోక్షాన్ని పొందుతున్నాడు మోక్షాన్ని దేని ద్వారా పొందుతూ ఉన్నాడు జ్ఞానం ఏం జ్ఞానం అది అది ఆత్మజ్ఞానం అది మోక్షం అమృతత్వం కదా మృతం కాదు అమృతత్వం మోక్షం ఇప్పుడు ఆచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు భాష్యం ఆత్మజ్ఞానం దేనికోసం మోక్షం కోసం మోక్షం ఎందుకు అమృతత్వం అమృతత్వం ఎందుకు ఆశిస్తున్నాం ఇక్కడంతా కూడా మృతమే కనుక అన్ని మరణ సదృశ్యంగానే ఉన్నాయి కనుక ఈ మృతత్వం ఏదో దీని నుంచి విడిపడి అమృతత్వాన్ని పొందడం కోసంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా నశించిపోతుంది ఒక మోక్షం తప్ప అది బ్రహ్మశబ్దంతు మనకు తెలుస్తుంది బ్రహ్మశబ్దేనా నిర్ధారితే కనుక అది మోక్షం ఈ మోక్షానికి ఆత్మజ్ఞానం అంతేనా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అమృతత్వం మోక్షం ఆత్మ జ్ఞానైనా అమృతత్వం ఉత్పాద్యతే అని శంకర్ల వారు భాష్యంలో ఒక ప్రశ్న లేవదీశారు లేవదీయడమే కదా కూలదోశారు అది తమాషా తమాషా చూడండి ఆత్మజ్ఞానేనా కిం అమృతత్వం ఉత్పాద్యతే అయ్యా ఆత్మజ్ఞానం వల్ల అమృతత్వం కలుగుతుందా ఇది క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ మీరు కలుగుతుందా లేదా ఆత్మజ్ఞాన కిం అమృతత్వం ఉత్పాద్య అమృతత్వం కలగణం కలగడం ఉత్పన్నం కావడం ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కలుగుతుందా లేదా నా ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది కదా ఇంతవరకు మన మన అవగాహన ఎందుకంటే అయ్యో వేద నిహితం గుహాయాం పరమేవ్ వ్యోమన్ ఇది అర్థం చేసుకోవాలి కనుక బ్రహ్మణా ఆత్మ ఆత్మజ్ఞానైనా కిం అమృతత్వం ఉత్పాద్యతే అనంటే నా ఆత్మజ్ఞానం వల్ల అమృతత్వం రాదు మోక్షం రాదు అమేజింగ్ ఉంది కదా సెన్సేషనల్ గా ఉంది శంకర నన్ను ఆత్మ ఆత్మజ్ఞానే కిం అమృతత్వం ఉత్పాద్యతే నా కలగదు కిం తర్హి ఎందుకని కలగదు అజ్ఞానం మన దగ్గర ఉంది అజ్ఞానం పోవాలంటే అజ్ఞానం రావాలి ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఆత్మకు సంబంధించిన జ్ఞానం రావాలి ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆత్మజ్ఞానం కలగక ముందు మనకు మోక్షం లేదు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా మోక్షం లేకపోతే ఎందుకు విద్యోత్పాద్యం అమృతత్వం సెత్ శంకర డెఫినేషన్ ఇస్తున్నాడు దానికి ఆన్సర్ అయ్యా విద్య ఉత్పాద్యం విద్యోత్పాద్యం అమృతత్వం సార్ అనిత్యం భవత్ కర్మ కార్యవత్ ఒకవేళ విద్యోత్పాద్యం అంటే విద్య ఉత్పాదం కావడం ఫస్ట్ సెంటెన్స్ అదే ఆత్మ జ్ఞాన కిం అమృతత్వం ఉత్పాద్యతే అడుగుంది అలా ఉత్పాద్యం ఉత్పాద్యం అంటే క్రియేట్ కావడం అర్థం ఇది ఆప్యం ఉత్పాద్యం సమకార్యం ఇవ్వండా ఇలా వికార్యం అవన్నీ తర్వాత చెప్తాను మీకు ఆ పదం టెక్నికల్ వర్డ్ ఉత్పాద్యం ఆప్యం సరేనా ఇప్పుడు కొండలేదు దాన్ని తయారు చేసాం ఆప్తి లేని దానిని పొందడం కనుక ఆప్యం అది సరేనా నూలు గీలు తీసుకుని వచ్చి ఒక గుడ్డను నేసామనుకోండి అది ఉత్పాద్యం ఉత్పత్తి చేయడం అయ్యా నీకు నూలు ఇచ్చాను ఎన్ని నువ్వు చీరలు ఉత్పత్తి చేశావయ్యా అనేటింత ఉత్పత్తి చేశానండి ఇంత ప్రోడక్ట్ ఉంది మాదిరా అంటారు చూచారా అది ఉత్పాద్యం మార్పు చెందుతూ ఉండడం వికార్యం ఇట్లా కార్యాలు జరిగేది మార్పు చెందడం అంటే ఏంటి పాలు తీసి ఇచ్చాడనుకోండి ఆయనకి మనం కావాలంటే వెన్న ఇస్తాం రేపు ఆ పాలల్లోనే ఆ పాలను పెరుగు చేసి పెరుగును మజ్జిగ చేసి మజ్జిగలో నుంచి వెనదీసి వెనలో నుంచి నెయ్యి తీసి ఇది మార్పు చెందుతూ ఉంటుంది ఇది వికార్యం సమకార్యం అంటే శుద్ధికార్యం ఇట్లా నాలుగు విధాలుగా ఉంటాయి దాంట్లో ఇది ఉత్పాద్యం కాబట్టి ఆత్మజ్ఞానైనా కిం అమృతత్వం ఉత్పాద్యతే ఆత్మజ్ఞానం వల్ల మనకు అమృతత్వం మోక్షం కలుగుతుందా నా కలగదు కిమ్ తరిహి ఎందువల్లనంటే విద్యోత్పాద్యం అమృతత్వం శాత్ ఒకవేళ విద్య వల్ల విద్యను ఉత్పాద్యం ఆత్మ ఆత్మజ్ఞానం వల్ల గనక అమృతత్వం స్యాత్ నీకు గనక అమృతత్వం లభించేటట్లయితే అనిత్యం భవే మోక్షము అనిత్యం అయిపోతుంది ఎందుకని కర్మ కార్యవత్ ఆత్మజ్ఞానము యొక్క కర్మఫలం అవుతుంది అప్పుడు అది అడ కర్మఫలం ఏదైనా నశించిపోతుంది నీకు తెలుసు ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఫలం అశాశ్వతం గతి నిరోధకం కాబట్టి మోక్షం అనేటువంటిది విద్య యొక్క ఫలం గనక అయ్యేటట్లయితే విద్య వల్ల గనక ఉండేటట్లయితే విద్య వచ్చినప్పుడే మోక్షం వస్తుంది అంతకు ముందు లేదని అర్థం అర్థమవుతుంది విద్యయా ఫలం నో అది గనక జరిగిందంటే దీనివల్ల అది ఉత్పాద్యం చెందుతూ ఉంది గనక ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత మోక్షం వస్తూ ఉంది గనక మోక్షం కూడాను కాల పరిచ్ఛేదంలోకి వచ్చేస్తుంది నిన్న చివరికి వచ్చినటువంటి అనంతమైనటువంటి దెబ్బ తిగదు స్వామీజీ ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లా చెప్పండి మరి ఆత్మ విద్య అంటే చూడండి ఇది ఎన్నో సార్లు నేను చెప్పాను ఇప్పుడు భాష్యాన్ని కోట్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను అనేక సార్లు చెప్పాను విద్య అవిద్యా విజ్ఞానం నివర్తయతి ఇది తెలుగులో నేను మీకు చాలాసార్లు చెప్పాను చీకటి వెలుగు వచ్చిందంటే చీకటిని పోగొడుతుంది అర్థం కదా వస్తువు తయారు చేయదు వస్తువు అక్కడే ఉంది చెప్పలేదు ఇప్పుడు చీకటి కుండ ఉంది కల్పించడం లేదు ఎందుకంటే చీకటి ఉంది కనుక వెలుగు వెలుగు ఏం చేస్తా ఉంది చీకటిని పోగొడుతుంది అంతే కుండను తయారు చేస్తుందే కుండ స్వతసిద్ధం ఆల్రెడీ దే మోక్షం స్వతసిద్ధం అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఆత్మజ్ఞానం అనే దాని యొక్క ఫలం కాదు ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది అని అంటే విద్య అవిద్యా విజ్ఞానం నివర్తయతి ఆ అవిద్యకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అవిద్యా విజ్ఞానం భాష్యం విద్య అవిద్యా విజ్ఞానం నివర్తయతి కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే జ్ఞానం అజ్ఞానం ఉండడం వల్లనే నీకు నేను ఆత్మం తెలియడం లేదు ఆత్మ అజ్ఞానం అస్తి సీవే ఆత్మ ఏముంది ఇప్పుడు ఘట అస్తి ఘట అజ్ఞానం అస్తి చెప్పలేదా ఘట అస్తి ఘట అజ్ఞానం అస్తి కుండ ఉంది కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఘట జ్ఞానం ప్రాప్య ఘట నా ఉత్పాద్యతే యా బాధ ఘట అజ్ఞానం పోతే గాని కుండ తయారు కాదు ఇప్పుడు అర్థమైందే కొండ మోక్షం అనుకోండి ఇప్పుడు కొండ మోక్షం చీకట్లో ఉండడం అజ్ఞానం అర్థమవుతుంది ఇప్పుడు లైట్ తీసుకొని రావడం అనేటువంటిది జ్ఞానం ఆత్మజ్ఞానం జ్ఞానం అనేది ఇప్పుడు వెలుగుతోనే పోలుస్తున్నాం కదా జ్ఞాన ప్రకాశం జ్ఞాన ప్రకాశేన కిం ఘట ఉత్పాద్యతే అయిపోయిందే ఇప్పుడు చెప్పండి దీప ప్రకాశేనా దీపం తీసుకుని వచ్చావు ప్రకాశిస్తూ ఉంది కిం ఘట ఉత్పాద్యతే నా అయ్యా ఒకవేళ దీపం తీసుకుని వచ్చిన దీపపు వెలుగులో కుండ తయారు కాదు కెం తర్హి ఎందుకని అంటే దీపం వచ్చింది కనుక వెలుగు వెలుగు ఏం చేస్తుందంటే విద్య అవిద్య విజ్ఞానం నివర్తయ్యతి కాబట్టి అజ్ఞానం యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో రెండో ఒకటే రండి అజ్ఞానం ఊరికి అనడం ఇప్పుడు బుద్ధిహీను వారండి వారు బృహస్పతి అండి అంటాం అంటే ఆయన బృహస్పతి అని కాదు అట్లా అర్థం అది కనుక ఆ విజ్ఞానం కనుక అంతవరకు ఏ అజ్ఞానం అయితే ఉందో అజ్ఞానాన్ని జ్ఞానం పోగొడుతూ ఉంది కానీ మోక్షం అనేటువంటి ఫలితం మీకు అయ్యా జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అని అంటే అజ్ఞానం పోవడం వెలుగు యొక్క ఫలం ఏంటి అంటే చీకటి పోవడం అంతేగాని వెలుగు వచ్చి మోక్షాన్ని తెచ్చేటట్లయితే అంతవరకు మోక్షం లేదు వెలుగు వచ్చి మోక్షాన్ని తెచ్చింది ఆ వెలుగు జ్ఞాన వెలుగు ఏ జ్ఞాన వెలుగు ఆత్మ జ్ఞాన వెలుగు ఆ ఆత్మెవరు మళ్ళీ అదే కదా ఉంది కదా కాబట్టి ఆత్మజ్ఞానైనా నా మృతత్వం ఆత్మజ్ఞానైనా ఆత్మ అజ్ఞానం నశతి వెరీ క్లియర్ ఎనీ డౌట్ పెట్టుకు పెట్టుకోడు నాకు క్లియర్గా ఉంది కాబట్టి ఆత్మజ్ఞానం రావడం వల్ల ఆత్మజ్ఞానం పోతుంది అంతగా ఇంకేం లేదు కాబట్టి ఏం ఈ విధంగా బ్రహ్మ ప్రతిపాదికస్ వాక్య బ్రహ్మవిధ ఆప్రతిపరం ఇది వాక్య ఆచార్యోపదేశ పరంపరయా ప్రాప్తత్వం ఆహా ఇది తమష ఎప్పుడైతే లక్షణశ్య అభిధానేనా సత్యం అంటే ఉన్నది సత్యంగా ఉన్నది పుష్పం అస్తి పుష్పం సత్యం యు నో దాట్ సరేనా నీకు తెలుసు అది తమ జానాసి నీకు తెలుసు అహం జానామి నాకు తెలుసు పుష్పం సత్యం ఇది పుష్పం సత్యం అని తెలుసు కాని ఆ అంటే ఏంటి అని నిన్ను చూచినప్పుడు అది సత్యం కాదు అని తెలిసింది ఎందుకని ఒక కాలంలో ఉందే గాని ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిటువంటి పుష్పం సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఒక దేశంలో ఉండి మరొక దేశంలో లేనిటువంటి పుష్పం సత్యం అవకాశం లేదు ఆ ఉన్న పుష్పం కూడా వాడిపోయి రేపులో ఓడిపోయి రేపు అదృశ్యమైపోతుంది గనక అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఏ పుష్పమైతే ఉందో పుష్పం సత్యం అని నువ్వు చెప్పినా గుణాను అది పుష్పం సత్యంలాగా తెలుస్తూ ఉందే గాని వికారయుతంగా ఉంది గనక వికారయుతం అయినప్పుడు వ్యభిచరతి రూపేణ ఎన్నిశ్చితం తద్రూపం వ్యభిచరతి తద్ అసత్యం యద్రూపేణ ఎన్నిసితం తద్రూపం నవ్యపిచరతి తత్ అంత నేను చెప్పి వాక్యం లాస్ట్ తత్ అంటే బాగుందంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు అందరు ముందే కూర్చోదు జస్టిస్ ఇప్పుడు ఏమంటుండే ఇది బ్రహ్మత్వ ప్రతిపాదకస్ వాక్యశ ఏది బ్రహ్మవిత్ ఆపునతి పరం కాదు బ్రహ్మవిదుడు ఎవడైతే బ్రహ్మముని తెలుసుకోవాలంటున్నాడో వాడు బ్రహ్మమును పొందుతున్నాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు దానికి సత్యం జ్ఞానం అనంతం తదేషాభ్యుక్త దానికి మంత్రం చెప్పాడు ఏమిటా మంత్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్టార్ట్ అయ్యింది ఇది లక్షణ వాక్యం అన్నాం కాబట్టి ఇది బ్రహ్మమును ప్రతిపాదిస్తూ ఉంది బ్రహ్మము సత్యం ్రహ్మము జ్ఞానం బ్రహ్మము అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఆప్నోతి పరం ఇది ఎట్లా వస్తుంది మనకు తెలుసా మనం ఎంతసేపు పెట్టుకున్న పుస్తకాలు పెట్టుకొని సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అంటే కుదరదు కారణం ఏంటి ఆచార్యోపదేశ పరంపరయా ప్రాప్తత్వం ఆహ చెప్పబడింది ఆహ ఏమని ఆచార్య ఉపదేశ పరంపరయ ప్రాప్తత్వం నో అదర్ వే నాణ్యంద పందా విద్య అయినాయా ఇంకొక మార్గమే లేదు గురువు చెప్పడం వల్ల కలగావలసిందే గాని ఇంకొక మార్గమే లేదు పుస్తకాల నుంచి ఎక్కే అవకాశం లేదు ఎందుకని అంటే లక్షణశ్యాభిదానైనా ఇది లక్షణ వాక్యం అయ్యుండడం చేత కాబట్టి జ్ఞానము అంటే ఏమనుకుంటూ వచ్చాము అది జ్ఞానము కలది జ్ఞానము కలిగి ఉంటా అన్నాం నో అన్నాం ఇప్పుడు ఎందువల్ల ఎట్లా నో ఒక నో అనొచ్చు ఎట్లా అది మనకు శాస్త్రోక్తంగా వచ్చేటువంటి విషయం సంప్రదాయంలో అందుతూ ఉంది ఈ సంప్రదాయం ఏంటి గురు శిష్య సంప్రదాయం కనుక ఆచార్యోపదేశ పరంపర ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు ఏదంటే అది జొల్లు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే సత్యం అర్థం కాదు కాబట్టి ఏ మార్గంలో ఏది బోధనా విధి మెథడ్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ మెథడ్ ఏదైతే ఉందో ఆ బోధనా విధి ఆ పద్ధతిలో నేర్చుకుంటేనే మనకు వస్తుంది కాని ఇంకొక విధంగా వచ్చేందుకు లేదు గనక ఇది కేవలం ఆచార్యోపదేశ పరంపర ప్రాప్తత్వం ఆచార్య ఉపదేశ అది దగ్గర కూర్చోవాలి నువ్వు అప్పుడే ఉపదేశం దూరంగా సందేశం పరిగెత్తు ఆదేశం దగ్గర కూర్చునే సందేశం కాకు ఉపదేశం కాబట్టి ఆచార్య ఉపదేశ పరంపర ప్రాప్తత్వం ఆహా కనుక ఇది మనకు సంప్రదాయం అందించేటువంటి బోధ కాబట్టి బ్రహ్మ మీద ఆపన్నతిపరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మము సత్యము అంటే ఎట్లా సత్యము బ్రహ్మము జ్ఞానము చూడండి ఇప్పుడు మీరు పుస్తకాలు చదువుతుంటే మీకు అర్థం కాలదు పుస్తకాలు రాస్తారు బ్రహ్మం జ్ఞానస్వరూపము అన్నిటినీ తెలుసుకుంటుంది బ్రహ్మము అని రాస్తాడు అప్పుడు మీకు అనిపిస్తుంది ఓహో హీఈ్ అవే ఫ్రమ్ ది ట్రెడిషన్ ఇతనికి ట్రెడిషనల్ టీచింగ్ లేదు ఇతనికి సాంప్రదాయక బోధ తెలియదు కాబట్టి ఆత్మ తెలుసుకుంటుంది అని చెప్తున్నాడు ఆత్మ సర్వగతం కనుక సర్వమును తెలుసుకుంటుంది అంటున్నాడు కాబట్టి తెలుసుకునేది కాదది అర్థమవుతుంది జ్ఞానం కాదు అక్కడ జ్ఞానం అనేటువంటి దాని జ్ఞప్తి అని అర్థం జ్ఞాతృ కరకత్వం లేదు జ్ఞాతృ అపేక్ష లేదు కర్తృ అపేక్ష లేదు ఉన్నట్లయితే ఆత్మ పరిమితం ఇది నిన్న ఏదైతే మీరు తెలుసుకున్నారో ఇది మనకు సంప్రదాయం అందించేటువంటి బోధ కాబట్టి ఆచార్య ఉపదేశ పరంపరయా ప్రాప్తత్వం ఇది నా మాట కాదు శంకర భాష్యం కాబట్టి ఆచార్యుల వారి యొక్క నిర్దేశం ఆదేశం ఏంటంటే ఇక్కడ కేవలం గురుముఖత అందితే తప్ప మరొక విధంగా